పరిశుద్ధ ప్రేమగల దేవ ఏసయ వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభావ సర్వోన్నతుడ సర్వాధికారి సర్వలోక సృష్టికర్త మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి గడిచిన కాలం అంతా అయినా నీ యొక్క మమ్మల్ని కాచి కాపాడనందుకు నీకు వందనాలు ప్రాభ మీకే వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాన్ని చూలించుకుంటున్నాం ప్రభు సమస్త మహిమ ఘనత ప్రభావం యుగ యుగములు మీ నామంకి కలుగున్నగాక అల్లులు తండ్రి ఇదిగోనైనా నేను ప్రతి దినం ప్రాభ మీ సన్నిధిలోనే మేము మోకరితున్నాం ప్రభా ప్రతి దినం తండ్రి మీ సన్నిధిలోనే మేము గడుపుతున్నాం ప్రభావ మమ్మల్ని ఎంతగానో బలందుకు నీకు వందనాలు ఇస్తాయా మమ్మల్ని ఎంతగానో ప్రాభావన్నో ఆత్మీ సత్యాలతోటి ప్రభావ నేను మా ఆత్మల ప్రభావ అభివృద్ధి పొందుకునేందుకు మీరు సహాయపడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ తండ్రి నాయన మా కొరకే ప్రాభ కలవరశలో ఉన్న మీరు రక్తం కార్చినారు ప్రభా ఆయన ఆ రక్తం ప్రభావ మమ్మల్ని పరిశుద్ధ పరచడానికి తండ్రి నేను కాబట్టి తండ్రి మేము పరిశుద్ధంగా జీవించాలో ప్రభావ ప్రతి క్షణం ప్రభావ నేను అమ్మ మహిమార్థంగానే జీవించాలో ప్రభావ నీ తండ్రి ఇప్పటికి కూడా తండ్రి మీ సన్నిధులు మేము కూడి ఉన్నాం ప్రభావ మీరే మా మధ్యలో దిగానే తండ్రి పాటల ద్వారా మీరు మహిమనుందండి ప్రభావ వాక్యం మీరు మాతో మాట్లాడండి ప్రభావ నేను ఈ మీటింగ్ అంతటిని ప్రాబ్ మీ నామానికి మహిమకరంగా జరిగించండి రాయణ బిడ్డందరూ నడిపించి ప్రాబ్ నేను మీరే ఆది అంతం వహించమని నజరడని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించి పెట్టుకుంటున్నాం ఆమెన్మేన్ కృపా కృపా నయేసు కృపా కృపా కృపా కృపా కృపా krupa na yesu krupa krupa కృపా కృపా నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించివే నువ్వు నన్ను పిలచి నీ నీతి నిచ్చి మహిమ పరచితివే నేనే మయుంటిను అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమా నాపై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 Krupa, Krupa, Krupa, Krupa, Krupa, Krupa, Na Yesu Krupa, Krupa, Krupa, Krupa. krupa. Na Pai Nuvu Chupi Na Prima Yantto Gopadaya, కళలోనైనా నిన్ను మరువని లేనయ్యా చూచి ఎరిగా నిన్ను నాయ్యా నీ కృపణ జీవము కంటే ఉత్తమమైనదయ్యా నీ ప్రేమా ధ్వజమే పైకే తినపై నన్నకర్షించావ్యా నువ్వులే నీ నన్ను ఊహించాలి నా సిరసు నీవయ్యా నా గుర్తింపంతా నీవేసయ్యా నా ప్రాణం సర్వం నీవేసయ్యా నేనే మై ఇంటిను అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై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 కృపా కృపా కృపా కృపా నా ఏ కృపా కృపా కృపా కృపా నా పాపము నన్ను తరుమంగా నీలో దాచితివే నే నీకు శిక్ష విదించను శాలో మంటివే నా నేరపు మరణపు శిక్షను నీవు భరించివే ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే నీ మంచి మే కలిగించేనాలు మా వారు మానసేసయ్యా నేనెంతగానో క్షమించబడి తిని ఎక్కువగా ప్రేమించి తివయ్యా मदमा नीवेस ना मोदी स्थाया नई इंटीन अदय्या बट असले का चूपाब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 వింతగా గానను హెచ్చించుటకు ఏసయ్య ఏమీ ఇవ్వగలను ఈ గొప్ప కృపకై విరిగిన నా మన శేసయ్య నీ కొరకే నేను జీవిస్తానయ్యా మన ప్రేమను కథగా వివరిస్తానయ్యా నేనే మై ఇంటిను అందుకు కాదయ్యా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 I am group are group are now yes group are group are కృపా కృపా కృపా కృపా నా యేసు కృపా కృపా కృపా కృపా మందిలో నీవు అతి సుందరుడవయ్యా అతికాంక్ష నీయుడవు నా ప్రియుడవు ఏసయ్యా నీకంటే నన్ను ప్రేమించే ప్రేమికుడవరయ్యా విడనాడని స్నేహితుడు మంచి సయ్యా నీలో నా నేను నాలోన నీవు ఏకాత్మ ఐతి మయ్యా జీవించువాడను ఇక నేను కాను నాయందు ఎందు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 తల్లి గర్భమునంది ప్రతిష్ఠించావయ్యా జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా నా తల్లి గర్భమునంది కృప కృపా కృపా నాయసు కృప కృప కృప Krupa, Krupa, Krupa, na Yesu Krupa, Krupa, Krupa, Krupa. కృపా నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించి ఓ నువ్వు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమ పరచితివే నేనే మై ఇంటిని అందుకు కాదయ్యా నా బట్టి అసలే కాదయ్యా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 కృపా కృపా నాయ కృపా కృపా కృపా కృపా కృపా కృపా నాయ కృపా కృపా కృపా కృపాయ ప్రైజ్ లాపా సిస్టర్ వాక్యం షేర్ చేసుకోండి సిస్టర్ సమీపి తేజస్సు నివసించునాయా ఎవరు సమీపిల తేజస్సు నివసించునాయా నీ మహిమను దరించిన పరిశుద్ధులు నా కంటబడగానే నీ మహిమను దరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఏమౌదును నేనే మౌదును ఏమౌదును నేనే ే మౌ దును నే నే మౌ దును ఏ మౌ దును నేనే మౌ దును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నాయ ఇహలోరచి నీయదుటే నేను నిలచి నిలచీ ఇహలోకబాలు మరచి నీయదుటే నేను నిలచి నీవిచ్చు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేలా నీవిచ్చు బహుమతులునే స్వీకరించి నిత్యానందముతు పరవశి చువేలా ఏ మౌ దునో నేనే మౌ నే నే మౌ దును ఏ మౌ దును నేనే మౌ దును ఎవరు సమీపీంచలేని తేజస్సు నివసించు నాయ పరలోకమహిమనుతలచీ పాద పద్మూల పైవోరియీ పరలోక మహిమను తలచి ని పాద పద్మూల పైవోరియీ పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నేచేయు ప్రశాంత వేళ పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నేచేయ ప్రశాంత వేలా ఏ మౌ దును నేనే మౌ దును ఏ నే నే మౌ దును ఎవరు సమీపి తేజస్సు నివసించు నాయ జయించిన వారితో కలసి నిసింహాసన ముని చేరగా జయించిన తో కలసి నీ సింహాసనమునే చేరగా ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేలా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నను పిలిచే ఆశుభవేలా మౌ దునో నేనే మౌ దును ఏ మౌ దునో నే నే ఎవరు సమీపించలేని తేజస్సుతో నివసించు నా ఏసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే నీ మహిమను దరించిన పరిశుద్ధులు నా కంట బడగా నే ఏ మౌదును నేనే మౌదును ఏ మౌదును నే నే మౌదును ఆలకించుడి బూదిగంతముల వరకు ఎహోవ సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు ఇదిగో రక్షణ నీ యొద్కు వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి ప్రార్థన చేసుకోవడం సాధ్య బ్రహ్మ పరిశుద్ర దేవాయసు ప్రభా నీకు లెక్కలేని వందనాలు ప్రభా కృతజ్ఞత స్థుతుల స్తోత హలులియ రజ్యా పరిశుద్రమైన సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకు వందనాలు ప్రభ దేవా నాలో ప్రతి ఒక్క సొంత తలుపులను గద్దించి కొట్టివేసి ప్రభా ఏసీ అోటిని స్వస్థపరిచి ప్రభా నీ యొక్క నోటీ మాటల నా యొక్క నోట్లో పెట్టండి ప్రభా దేవాచు ప్రభ మాత్రమే నేత్రాలు విప్పండి ప్రభ దేవాచు ప్రభా మరి యొక్క వాక్యం ధ్యానిస్తున్నగా ప్రభా మరి ప్రతి ఒక్క వర్డ్ ప్రభా మాకు ఆత్మీయంగా అర్థమవ్వకు మీరు మాకు సహాయపడండి ప్రభా నీ ఇక్కడ స్థూతం నీకు ఇవన్నండి దేవా మా ఆత్మీయమైన నేప్రాన్ని విప్పండి ప్రభా దేవాచు ప్రభా మరి నీ యొక్క తలంపుల చేత నడిపింపు దాయి చేయండి దేవా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపింపు దాయి చేయమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తాం తండ్రి ఇక్కడ ఇంగ్లీష్ లో ఏమైందంటే ఇందులో మనం సెవెన్ పాయింట్స్ చూసుకున్నాము ద లాడ్ హ్యాజ్ మేడ్ ప్రొక్లిన్ టు ది ఎండ్ ఆఫ్ ది ఎర్త్ say to the daughter of zink see yourself see your, sal your salvation comes see him rewarded rewarded is within there will be call the holy people the redeem of the lord and you will be called out after this city no longer desert chudandi ikka nen underline cheskonanu koni words proclaim okati end of the earth okati daughter of zink okati um, savior see your savior comes next rewarded is with him anene koni underline cheskunanu aithe ikkada proclaim cheyali emdi ante uh, devudu ichina vaagdanam entidi ante manaki uh, a aalikinchudi boodigantham varaku yehova samaacharam prakatana cheyuchunnaru so devuni yokka samaadhanam manamu prakatana cheyala uh, chusukunte manamu uh, eklante plastic మన ప్రవక్తలు అందరూ ఉన్నారు కదా పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు వీళ్ళందరూ ఏం చేశారంటే జీజస్ ది ఫస్ట్ కమింగ్ ని చూసారు వాళ్ళు ఏస్ ప్రభు వస్తున్నాడు కదా వస్తున్నాడు కదా అని అనుకుంటూనే ఉన్నారు కానీ వచ్చిన వారు కొంతమందే కొంతమందే ఎవరైతే కొంతమంది అయితే చూసినారో వాళ్ళంతా సిను సిందినవారు అనమాట అంటే చిన్న గుంపుకు సాదృశ్యం వాళ్ళంతా అయితే ఇక్కడ ఏమంటున్నారంటే అలక్కించుడి బూది గ్రంథముల వరకు ఏహో సమాచారము ప్రకటన చేయించున్నాడు ఇదిగో రక్షణ నీ యొద్ధ వచ్చి ఉన్నది ఇదిగో ఆయన ఇచే బహుమతిలో ఆయన యొద్ధని ఉన్నవి చూడండి ఫస్ట్ టైం ఏమో దేవుని యొక్క ఫస్ట్ అండ్ కమ్మింగ్ ఎక్కడ ఉందంటే మనకు మాథ్యూ ట్వంటీ వన్ ఫిఫ్త్ లో మనకు సే ద డాక్టర్ ఆఫ్ జైన్స్ యుస్కీ కమ్స్ టు యూ జెంట్లీ అండ్ రైడింగ్ ఆన్ ది ఏ డాంకి ఆన్ ఏ క్లాట్ ద పాల్స్ ఆఫ్ ద బీస్ట్ ఆఫ్ ది చూడండి దేవుడు వచ్చినాడు ఆల్మోస్ట్ ఆయన ఏషియా ప్రవచనంలో మనకు తెలిసిపోతుంది ఏషియా నైన్త్ నైన్త్ లో సిక్స్త్ వచ్చనంలో మనకు ఉంటది మనకు రక్షకుడు పుట్టబోతున్నాడు అట్లనే ఏజ్ ప్రభు ఆ కాలంలో పుట్టినడు అంటే ప్రతి ఒక్క ప్రవచనం నెరవేరింది ఐజ్ ఇచ్చిన ప్రవచనాలు అట్లనే దేవుడు పుట్టినడు పుట్టినాక ఆయనే ఆ మంటల రోజు ఆయన ఇది చేశారు కదా దేవుణ్ణి కార్పెట్ ఇవ్వడము ట్రీస్ పట్టుకోవడము ఆయనని ఎదుర్కోవడం ఇలా చేస్తుంటారు కాబట్టి అంటే చూడండి దేవుడు వచ్చినాక కూడా ఎవరు ఏసు ప్రభుని ఇంకా గుర్తుపట్టలేదు ఏసు ప్రభు వస్తున్నాడు వస్తున్నాడు అని అనుకుంటున్నారు కానీ ఆయన వచ్చినాక కూడా ఆయన ఎవరు అని అనుకుంటున్నారు అందుకే ఆయన అంటుండ ఆలక్కించుడి బూదిగంతంలో వరకు ఏ హోవ చూడండి దేవుడు వచ్చిండు ఇదే మనం ప్రొక్లైమ్ చేయాలన్నమాట ఎండ్ ఆఫ్ ది ఎర్త్ లో ఈ లాస్ట్ డేసెస్ లో మనం ఏం చేయాలంటే ఆల్రెడీ ఏసుప్రభు వచ్చిండు ఫస్ట్ కమ్మింగ్ అయితే అయిపోయింది ఆయన పుట్టినడు జన్మించినడు ఆ మరణం పొందినడు తిరిగి లేచినాడు ఏసుప్రభు ఇప్పుడు మళ్ళీ తిరిగి రానయ్యి యేసుప్రభు అంటే చూడండి మనం అక్కడే అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే దేవుడు ఇక్కడ బోధించమంటున్నాడు ఆయన కోసం సమాచారం ప్రకటన చేయమంటున్నాడు ఆయన సమాచారం ప్రకటన చేయాలి అంటే లోకంలో ఎన్నో బోధలు ఉన్నాయి రకరకాలుగా కానీ అక్కడ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే ఏస్ ప్రభు తిరిగి రానయ్యి అందరు అందరూ రక్షణ పొందాలా ఎందుకంటే ఇక్కడ సెవెన్ వర్డ్స్ మనం చూసుకుంటాం ఒకటేమో ప్రొక్లెమ్ ఒకటి ఎండ్ ఆఫ్ ది అర్త్ మళ్ళా సే టు ది డాటర్ ఆఫ్ జైన్ అంటే ఇక్కడ చూడండి జైన్ సియోను కుమార్తెలకు ఆయన తెలియచేయుడి అని సియోను కుమార్తెలకు తెలియచేయుడి అంటే దేవుడు ఏర్పరచుకున్న చిన్న గుంపుకు మాత్రమే ఆయన తెలియజేస్తా అని మరి లోకంలో రకరకాల బోధలు ఉన్నాయి రకరకాలుగా ప్రకటిస్తున్నారు రకరకాలుగా చేస్తున్నారు వాళ్ళు ప్రొక్లిం చేసేది వర్డ్స్ అసలు అట్లా ఉన్నాయి అన్నమాట అంటే ఎవరి ఇష్టం వచ్చింది వారు ప్రకటించ ప్రకటన చేసుకుంటున్నారు కానీ ఆ కాలంలో నుంచే మనం చూసుకుంటూ వస్తే ఆల్రెడీ ఏజ్ ప్రభు పుట్టినడు మన ప్రతి పాపము కోసం ఆయన శిల్వ పొందిండు మళ్ళీ తిరిగి లేచి రానై ఉన్న దేవుడు కాబట్టి ఆయన కోసం మనం ప్రకటన అంటే ఇప్పుడు ఆయన మన కోసం రానై ఉన్నాడు ఆయన కోసం మనం సిద్ధపడాలా రక్షణలోకి నడిపించాలా అని ఆయన చెప్తానమాట ఎందుకంటే ఇక్కడ ఆయన అదే చెప్తుంది యహోవ సమాచారము ప్రకటన చేయుచున్నాడు ఇదిగో రక్షణ నీ యొద్ధ వచ్చి ఉన్నది మళ్ళీ దేవుని యొక్క రక్షణ నీ దగ్గరికి వచ్చి ఉంది ఇదిగో ఎహోవ బూదిగంతంలో వరకు ఇలా ప్రకటన చేయుడు సీవోని కుమార్తెతో చెప్పుడు చూడు నీ రక్షణ వస్తుంది చూడి అతని ప్రతి ఫలము ఉంది మరియు అతని ప్రతి ఫలము అతని ముందే ఉన్నది ఏదైనా ఏసు ప్రభు దగ్గరనే ఉన్నది మన చేసే ప్రతి ఒక్క ఫలము నిన్న మనకు పరిశుద్ధ బ్రదర్ పళ్ళల కోసం మనకు వివరిస్తున్నాడు చెప్పిన నిన్న ఫలలు ఎట్లా ఉంటాయో మనం ఆత్మీయ పరిస్థితుల్లో ఎట్లా ఫలించాలో మరి ఎవ్రీథింగ్ నిన్న చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే ఫలముల కోసము అంటే మనం వెళ్తేనే ఆ ప్రతిఫలం అనేది మనకు దక్కుతుంది ఇక్కడ కూడా అంతే ఏసు ప్రభు కోసము సమాచారం మనం ప్రకటన చేయాలా ఏమైనా ప్రకటన చేయాలంటే ఏసు ప్రభు రక్షకుడు ఆయన మన కోసం రానయ్యి ఉన్నాడు మరి మన అందరం ఏశకృష్ణ నామంలో బాప్తిజం పొందాలా అని తన సువార్త మనం ప్రకటన చేయాలి ఎందుకంటే చాలా మంది రకరకాల బోధల చేత బాప్తిజం పొందిన వారు ఉన్నారు ఒక్కొక్క ఆ విధంగా వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు అట్లా తీసుకున్న వాళ్ళంతా లోకంలోకి లోకం రీతిగానే ఉన్నారు కానీ వాళ్ళు ఇంకా ఆత్మీయంగా లేరు అందుకే వాళ్ళకు రక్షణ రావాలి వాళ్ళకు ప్రతిఫలం రావాలా ప్రతిఫలం ఉండాలి అంటే ఏస్ప్రెస్ నామంలో పొందిన వారికే సరైన ఫలము వాళ్ళకు ఉంటదనమాట అందుకే ఆయన అంటున్నాడు ఇది రక్షణ మీ దగ్గరికి వచ్చి ఉన్నది దేవుని యొక్క రక్షణలో మనం ఉన్నాం ఆల్రెడీ ఉన్న మనం దేవుని యొక్క శువార్త ప్రకటించాలా ఇంకా ఆయన ఇచ్చే ప్రతి ఒక్క బహుమతులు మనం పొందుకోవాలా కదా ఇందాక కూడా పాటలు కూడా ఉంది ఆ పరిశుద్ధ బ్రదర్ పాట పడినట్లు ఆయనను ఎదుర్కోవాలి ఆయనను ఎదుర్కోవాలంటే ఆయన ముందు నిలబడాలంటే ఆయన తేజస్సు ముందు మన నిలబడాలంటే మనకు శక్తి కావాలా సో ఇవన్నీ మనకి ఎట్లా వస్తాయనంటే ఫస్ట్ మనం దేవునికి ప్రిఫరెన్స్ ఇస్తేనే ఫస్ట్ ప్రయారిటీ గాడ్కి ఇవ్వాలా ఆఫ్టర్ దట్ ఇంకా ఎవరికైనా ఇచ్చుకోవచ్చు ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి ఆయన మన పట్ల ఇస్తాడనమాట అందుకే మనం ఫస్ట్ ఆయనకి ఫలముగా ఉండేవారిలాగా ఉండాలా ఎందుకంటే మనం అందరం ఒక పాత్రగా మనం వాడబడుతున్నాం కాబట్టి వాడబడిన పాత్ర ఎప్పటికీ యూజ్ అవుతూనే ఉండాల ఆ పాత్ర యూజ్ అవుతూనే ఉంటే నీకు ఫలములు అనేది ఇంకా నూరంతలుగా మనం ఫలించే వాళ్ళ ఉంటాము అందుకే చూడండి ప్రతి ఫలానికి ఆయననే సమాధానం ఇస్తాడు ఎక్కడా ఉంటుంది అంటే మనము ఆయన ప్రోక్లైమ్ చేస్తున్న ఎండ్ ఆఫ్ ది అర్త్ లో ఏషియా ట్వెల్త్ చాప్టర్ లో మనకు సెకండ్ వర్డ్ చిన్నంలో చూడండి ఒకసారి ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొను చున్నాను ఎహోవా ఎహోవాయే నాకు బలము ఆయనే నా కారణాస్పదము ఆయన నాకు రక్షణకారమాయను ఒక నిమిషం బ్రదర్ రక్షణకు కారణభూతుడు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను ఎహోవా ఎహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనాస్పదము ఆయన నాకు రక్షణధారమాయను కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల నుండి నీళ్లు చేదుకొందరు ఆ దినమున మీరిలాగరు యహోవాను స్థుతించుడి ఆయన నామముని ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకము తెచ్చుకోరుడియా చూడండి మరి ఇక్కడ ఫోర్త్ వచ్చిన చూస్తే ప్రతి ఒక్కటి ఆయన రక్షణ నుంచి వచ్చింది మరి ఆయననే దేవుడు మరి ఆయన విషయంలో మనం ఎట్లుండాలంటే ఆయనకి మనను భయపడి లోబడి జీవించాలా ఆయననే నమ్మకమైన దేవుడు మరి ఇక్కడ లాస్ట్ విధానంలో అంటే చివరి డైసెస్ లో వచ్చేసరికి ఏమైపోతుందంటే ఎండ్ ఆఫ్ ది డైసెస్ వచ్చేసరికి మనం ప్రొక్లైమ్ చేస్తున్నాము అంటే దేవుని యొక్క చోత ప్రకటిస్తున్నాము ఆ లాస్ట్ డేసెస్ లో ఆ లాస్ట్ డేసెస్ లో ప్రకటించే వాళ్ళంతా ఎవరు అంటే దేవుడు ఏర్పరచుకునే ఆ సిను కుమార్తెలు అనమాట సిమార్తెలు వాళ్ళు ప్రకటన చేస్తున్నారు లాస్ట్ కి ఇంకా దేవుని యొక్క రాకడం చాలా త్వరలో ఉంది కాబట్టి మనకు ఆల్రెడీ మోస్ట్ తెలుసు ఆయన రాకడ త్వరలో ఉందని ఆయన వన్ డే అవుతుంది మనకి ఆ వన్ డే వైద్యం లగా మనం అనుకుంటాం కానీ ఆయనకి షార్ట్ పీరియడ్ మనకు లాంగ్ పీరియడ్ అంతే అంటే డిఫరెన్స్ అని తలుచుకుంటే ఎప్పుడైనా రావచ్చు కాకపోతే ఆ లాస్ట్ డేసెస్ లో ఏదైతే బిక్వీన్ డేసెస్ ఉన్నాయో ఎండ్ ఆఫ్ ది ఇయర్త్ కి ఆ రెండిటికి మధ్యలో ఆ రెండిటికి మధ్యలో ఉన్న డేసెస్ లో ఉన్న ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో ఆ యొక్క గొప్ప దేవుని యొక్క సత్యం తెలియజేయబడినప్పుడు అప్పుడు వాళ్ళే యశ్ ప్రభు యొక్క నామం ని చేయాలా వాళ్ళ ప్రతి ఒక్క ప్రకటించాలా మరి యహోవా స్థుతించుడి ఆయన నామాన్ని ప్రకటన చేయుడి మరి జనములలో ఆయన క్రియలను పరిచయం చేయుడి ఆయన నామంని ఘనమైనది జ్ఞాపకము తెచ్చుకోండి చివరి డైసెస్ దేవుని సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటారు అంతవరకు వాళ్ళు ఇష్టం ఉంటారు అంటే ఇంకా పోతూనే ఉంటారు వస్తూనే ఉంటారు ఇంకా యథావిధ లైఫ్ అనేది వాళ్ళకు కానీ లాస్ట్ డైసెస్ వచ్చేసరికి వాళ్ళు ఏం జ్ఞాపకం చేసుకుంటారంటే నిజమైన దేవుడు ఏసు ప్రభు మీద ఆధారపడడం నేర్చుకుంటారు వాళ్ళు అది జ్ఞాపకం చేసుకుంటారు చివరికి ప్రకటన ట్వంటీ టు ట్వెల్త్ వచ్చినంలో చూసుకుంటే మనకి ఆయన గిఫ్ట్స్ ఎన్నో గిఫ్ట్స్ ప్రేమను అంటే యు ఆర్ సేవ్ కమ్ సివార్డెడ్ ఈజ్ విత్ హిమ్ మరి ప్రతి ఫలానికి మన క్రియలను బట్టి ఫలములు ఆయన ఇచ్చేవాడే కాబట్టి మనం ప్రకటన ట్వంటీ టు ట్వెల్త్ వచ్చినంలో చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఇదిగో త్వరగా వచ్చు వాని వాని క్రియ చొప్పున ప్రతి వాణికి నేను సిద్ధపరచిన జీతము నా యొక్క ఉన్నది చూడండి మరి ఇక్కడ మనకు అర్థమైపోతుంది ఈ వాక్యము మన ప్రకటన మన వర్డ్స్ కి మనకు అర్థమైపోతుంది అంటే మన హృదయాలకి అర్థమైపోతుంది అంటే మనము జీవించే ప్రతి ఒక్క ప్రవర్తన ఉంది ఎందుకంటే ఆయన రాని ఉన్న కాబట్టి ఇదిగో త్వరగా ఉంచుచున్నాను వాణి వాణి క్రియలు చెప్పున వానికి పిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనే ఉన్నది మరి ప్రతి ఒక్క క్రియలకు దేవుని వద్దనే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ థర్టీన్త్ వచ్చినాం చూడ నేనే అల్ప ఓమేగను మొదటి వాడను కడపటి వాడను అదియు అంతము అయ్యున్నది జీవము వృక్షము ఒకసారి చదవండి బ్రదర్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నేను అల్పయుమేగయు మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమునై జీవ వృక్షమునకు అక్కుగల వారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకును వారు ధన్యులు కుక్కలను మాంత్రి వ్యభిచారులను నరహంతకులను విగ్రహారధకులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటను చూడండి ఇప్పుడు ఇక్కడ వర్డ్స్ మన క్లారిటీగా అర్థమవుతుంది ఫస్ట్ థింగ్ ఎంత దేవుడు వచ్చినాక ఎవరి వంతులో వాళ్ళే నిలబడతారు కదా ధాన్యాల ప్రవచనంలో కూడా ఉంటది కదా లాస్ట్ కి ధాన్యంలో నీ వంతులో నువ్వు ఉండాలంటారు కదా దేవుడు అట్లనే చివర్ డేసెస్కి మనం మన వంతులో మనమే ఉండాలి ఎవరు ఆత్మకి వాళ్ళే ఎవరి ఆత్మకి తీర్పు దేవుడే తీర్చాడు ప్రతి ఒక్క ఆత్మకి దేవుడే తీర్పు తీర్చేవాడు కాబట్టి ఎవరి వంతులో వాళ్ళు నిలబడితే అప్పుడు అక్కడ ఉంటది మనము ఏ విధంగా జీవిస్తున్నామో ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ శరీరం ఉన్నప్పుడే మన క్రియలని చక్కపరచుకోవాలి ఈ శరీరం అనేది మనకు లేనంత వరకు ఆ లేకపోతే ఇంకా మనము సరిది దిద్దుకోలేము మన లైఫ్ ని మన క్రియలను మనం సరిదిద్దుకోలేకపోతాము ఎందుకంటే ఈ శరీరం ఉన్నంత వరకే మన క్రియ కరెక్ట్ గా పెట్టుకోవాలి మన క్రియ కరెక్ట్ గా పెట్టుకుంటే మన ఫలము మంచి ఫలం ఉంటుంది కదా అందుకే ద ఫస్ట్ అండ్ లాస్ట్ గాడే ఎవ్రీథింగ్ దేవుని నుంచి ఉంది మళ్ళీ పరిశుద్ధ దేవుని యొక్క పట్టణంలో ఆ యొక్క గుమ్మంలో మనం వింటారు కావాలి అనంటే పరలోకంలో మనం వింటారు కావాలంటే మన వస్త్రాలు ఎట్లా ఉండాలంటే నీట్గా ఉండాలి కరెక్ట్గా ఉండాల అంటే ఇంత దాగుమచ్చ కూడా ఉండద్దు అంటే మన ఆత్మీయమైన జీవితంలో ఒక దాగుమచ్చ కూడా ఉండద్దు దేవుడు పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధగా ఉండాల మనము పరిశుద్ధతగా ఉండడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాము మనం దేవుని నడిపిస్తుంది అందుకే ఆయన అంటున్నాడు ఇక్కడ గోపర్జనం ఎట్లా ఉన్నదంటే ఆ వస్త్రాలు వద్దుకొని వారి ధన్యులు అని అంటే ప్రతి ఒక్కరు మనం చేసిన ప్రతి ఒక్క పాపాన్ని శాపాన్ని ఏదున్న దేవుడు అన్నింటిని తీసివేసినాక మనం ఆత్మీయంగా అభివృద్ధి పొందినాక ఇంకా దేవుల్లోకి ముందుకు వెళ్ళినాక ఆ ఒకవేళ తప్పు చేసి ఉంటే ఆ టైంలో శిక్ష అనుభవించాల్సి వస్తుంది అందుకే కదా చివ డేసెస్కి దేవుల్లో అంత ఆత్మీయమైన జీవితంలో మనం కొనసాగిపోతూనే ఉంటాము ఒక్కొక్కసారి ఎన్నో శోధనలు వస్తాయి ఆ శోధనలు మనము పడిపోవద్దు స్థిరంగా నిలబడాలి గట్టిగా ఉండాలి అని అంటే ఆయన వాక్ దేవుని ఇచ్చిన ప్రతి ఒక్క వాక్యం మన రుదలు పలకలపైన రాయబడి ఉండాలా ఎందుకంటే ఆయన ఆలకించుడి బూధి గంథంలో వరకు ఆయన చువాత ప్రకటన చేస్తున్నాము ఆల్మోస్ట్ మనకు అన్నీ ఎందుకంటే ఎవరైతే బాగా బైబిల్ చదివిన వారికే కదా ఎవ్రీథింగ్ తెలుస్తుంది ఆయన ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఒక్కటి చదివిన వరకే తెలుసు బిహేవియర్ ఎట్లా ఉండాలా ఆత్మీయమైన జీవితంలో ఎట్లా నడుచుకోవాలా ఎలా ఫలం పొందాలా ఇంకా ఎట్లా ముందుకు వెళ్ళాలా ఇవంతా మనకు దేవుడు చూపిస్తూనే ఉంటాడు అందుకే చూడండి సర్పంను తెల్లి నశించిపోతే ఆల్మోస్ట్ మనం తెలిసిపోయింది ఈ గోపజనం ఉన్నారు ఆ గోపజనానికి మనం సత్యం ప్రకటించి ఆ గుంపులోకించి వారికి మనం బయటకు తీసుకురావాలా తీసుకొస్తేనే ఆడుకున్న వాళ్ళ హతసాక్షులకు ఆడడానికైనా అవకాశం ఉంటుంది ఎందుకు దేవుడు వాళ్ళని ప్రేమతోటి ఉగ్రతతోటి వాళ్ళని ఆయన సన్నిధికి నడిపించుకుంటున్నాడు అందుకని ప్రతి ఒక్క వస్త్రాలు ఎట్లా అంటే తెల్లాగా ఉండాల ఇంత దాగు మచ్చ కూడా ఉండకుండా పరిశుద్ధతగా ఉండాలా దేవుడు పాపం ని కాబట్టి ఆ పాపమైన జీవితాన్ని మనం మొదలెచ్చుకొని ఇంకా క్లియర్ దేవునికి నచ్చిన వారి మనం జీవించాల అట్లా జీవిస్తేనే ఆయనలో ఉండగలుగుతాము ఇంకా ఫిఫ్టీన్త్ వచ్చిన చూసుకుంటే ఆ మంత్రికులు వ్యభిచారికులు వీళ్ళంతా ఇంకా ఆయన దే ఆయన పరిశుద్ధ దేశంలో ప్రవేశం చేయలే ఇంకా వాళ్ళ పర్లోక రాజ్యంలో ఎంట్రెన్స్ అనేదే లేదు వాళ్ళకి ఇంకా వాళ్ళ లైఫ్ అనేదే వెళ్ళిపోయింది ఇంకా వాళ్ళు తీర్మానం చేసుకుంది ఆ గుంపులాలు ఉండిపోవడానికి సో అలాంటి వాళ్ళు కాకుండా ఇంకా దేవుడు ఆ గొప్పజనం కోసము కనికరం పెడుతున్నాడు కృపా పెడుతున్నాడు కాబట్టి అలాంటి వారి కోసం అన్నా మనం ప్రార్థన చేసి దేవుని యొక్క సత్యాన్ని మనం ప్రకటించే ఎందుకంటే ప్రొక్లెమ మనం చూసినాము ఎండ్ ఆఫ్ ది ఎర్త్ అక్కడ చూసినాము సేవియర్ కమ్స్ దేవుడు తిరిగి రానయ్య ఉన్నాడు సీ యువర్ సేవియర్ కమ్స్ లుక్ హిస్ రివార్డెడ్ విత్ హిమ్ చూడండి దేవుడు తిరిగి రానయ్య ఉన్నారని కూడా మనకు ఆల్మోస్ట్ తెలుసో నెక్స్ట్ ఇక్కడ ఏముంది అవర్ రివార్డెడ్ ఇస్ విత్ హిమ్ మనకు దేవుడిచ్చిన రివార్డ్ దేవుడిచ్చిన ఫలములు ఏంటి అది కూడా మనము తెలుసు దేవుడిచ్చిన ఫలమే ఏమంటదంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవుని యొక్క పేరు మనకు ఉంటది దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు అనేది పెట్టినాడు సో మన క్రియలను బట్టి దేవుడు ఒక్కొక్క గుర్తింపు అనేది ఇస్తున్నాడు ఇప్పుడు దావిదుని చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ గా దావిదును అడుగు కదా మనం చూసుకున్నప్పుడు దేవుడు దావిదుకు పేరు పెట్టాడు హృదయాన్ సోడాన్ని అట్లనే సో ఎవ్రీ కి దేవుడు పేరు పెడతాడు అనమాట ఆయన రాజ్యంలో మనం మెయింటైన్ అయినప్పుడు పరిశుద్ధ పట్టణము దేవుని యొక్క పనులు యొక్క మనం ఉన్నప్పుడు ఆయన మనకి ఒక కొత్త పేరు పెట్టాడు అనమాట అందుకే ఆయన ఇచ్చిన రివార్డ్లు ఎట్లా ఉంటాయి ఫస్ట్ థింగ్ మనం ఆయన పర్లో ఒక రాజ్యంలో ఎంటర్ కావడం ఇది ఫస్ట్ పాయింట్ మనకి అందుకే ఈ శరీరం ఉన్నప్పుడే మన క్రియలను సరిదిద్దుకోవాలా కోపం ఉన్న ద్వేషం ఉన్న ఈర్ష ఉన్నా పగ ఉన్నా ఏది ఉన్నా అన్నిటినీ వదిలేసుకోవాలా ఎందుకంటే మన లైఫ్ ని సాక్రిఫైస్ చేసుకోవాలా ఎప్పుడైతే మన లైఫ్ ని సాక్రిఫైస్ చేసుకుంటామో అప్పుడే మనం దేవునికి దగ్గరకు అవుతామో మనకి మనం వదిలేసుకోవాలా ఆయనకి ఇష్టం లేకపోవచ్చేమో నీకు ఇష్టం ఉన్నది ఆయనకి ఇష్టం లేకపోవచ్చేమో ఆయనకి ఇష్టం ఉన్నది నువ్వు పాటించాలా అంటే మన తండ్రికి ఏదైతే ఇష్టమో మనం అది చేయాలి మన ఇష్టం ఉన్నది మనమే వెళ్ళిపోతే అది గైడెన్స్ వేరే సో మన గైడెన్స్ యేజ్ ప్రభు నుంచే ఉండాలా ఎందుకంటే ఆయన మన కోసము మన తండ్రి మన కోసం విమోచించినది ఆయన ఆ ఒకసారి ఆలకించుడి బూదిగంతముల వరకు ఎహోవ సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి పరిశుద్ధ ప్రజలనియుహోవ విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును ఎరుషలేమా ఆశింపదగన దానివనియూ విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును చూడండి మరియు వారు ప్రతి మరి వారు పవిత్ర ప్రజలు ఎహోవా విమోచించబడ్డారు మరియు మీరు బోధించబడనరని విడిపించబడినారని నగరము అని పిలవబడుతున్నారు చూడండి ఇక్కడ ఆ పరిశుద్ధ జనములో ఏహోవా విమోచించిన వారు వారికి పేరు పెట్టబడను మరి ఎరిశిలేమనప్పుడు అది యొక్క గొప్ప జనమే కాబట్టి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెడతారు అని ఇక్కడే తెలుసుకుంటున్నాము కొత్త పేర్లు మనకన్నీ ఆయన నుంచి రాబడుతున్నాయి అంటే ఈ లోకంలో ఉన్న పేర్లు అన్ని బేస్ట్ ఎందుకంటే ఎవరు పేరు తగినట్లు వాళ్ళు ఎవరేం జీవిస్తలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీపని ఉన్నా నేను అన్ని నా మీనింగ్ చూసుకుంటే నేను దీప అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఒక లైట్ అని అందరికీ వెలిగించే వారిలాగా ఉండాలి నా క్రియ అంటే నా పేరు తగ్గడిగా నేను జీవిస్తాడు అంటే ఈ లోకంలోనే అది మనం ఆత్మీయంగా చూసుకుంటే మరి ఆయన పేరు తగ్గడిగా జీవించాలి అని అంటే ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ లోక పేర్లతోటి మనం ఏం చేయలేము మన పేర్లు తగ్గట్టుగా మనకు బిహేవియర్ లేదు మన పేర్లు తగ్గట్టుగా మనం జీవించట్లేము కానీ అదే దేవుడు పెట్టిన పేర్లు మనకుంటే మనం ఆ విధంగా వెళ్ళిపోతుంటాం అందుకే ఆయన ఎవ్రీథింగ్ లో ఒక్కొక్కటికి ఒక్కొక్క నేమ్ అన్నది ఇచ్చిండు ఆ నేమును మనం పొందుకోవాలా ఎందుకంటే ఇవన్నీ దేవుడు ఎక్కడ పెట్టిందంటే చూసండ్ పర్సన్స్ కి మాత్రమే ఇచ్చిండమమాట ఎవరైతే ఆయన చూజ్ చేసుకున్నాడో చూజ్ చేసుకున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే సీఎని గుంటుంది దేవుడు ఏర్పరచుకున్నారు కాబట్టి వాళ్ళందరి విషయంలో అంటే దేవుడు చూడండి లోకమంతట విమోచించినడు సో ఆయనే ప్రతి ఒక్కరికి విమోచన అనేది ఇచ్చిండు కానీ అందులో ఆయన దగ్గరికి వెళ్ళిన మాత్రం ఎవరైతే దేవుడిని అంగీకరించుకొని వాళ్ళకి మాత్రమే విడుదల ఉంది ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఎట్లా ఇంకా కట్టేసినట్లు అయిపోయింది వాళ్ళ లైఫ్ దేవుడు విమోచించినాక కూడా వాళ్ళు ఇంకా వేరుల మీద ఆధారపడి ఉంటే వేరుల మీద ఇంకా ఆధారపడి వాళ్ళ వాళ్ళు వాళ్ళు పిలిచినారు కదా వాళ్ళు మా కాపా చెప్పినారు కదా ఇట్లా మనం వెళ్ళిపోతుంటాము అంటే మనుషుల మాట విని మనం వెళ్ళిపోతున్నాం కానీ దేవుని యొక్క మాట విని ఉండట్లేము అందుకే వాళ్ళంతా ఇట్లా అంటే ఒక జైలకళ లేచినట్లే వాళ్ళ లైఫ్ దేవుడు ఆల్మోస్ట్ మనకు ఫ్రీడమ్ అనేది ఇచ్చిండు దేవుడు ఆల్మోస్ట్ మన కోసం విమోచించినాడు ఆయన విమోచించినప్పుడు మనం ఆయనకి కృతజ్ఞతగా ఉండి ఆయనకి మహిమ తెచ్చేవారిలాగా ఉండాలి కానీ ఇంకా మనుషుల మీద ఆధారపడి వెళ్ళిపోయే వారి లాగా ఉన్నారు సో అట్లా ఉండదని దేవుడు చెప్తున్నాడు అండ్ యూ విల్ బి కాల్ సాట్ ఆఫ్టర్ దిస్ సిటీ అండ్ నో లాంగర్ డిసర్ లాస్ట్ కి ఏమైపోతుందంటే మనం ఆయనకి మహిమ పరిచేవారిలాగానే ఉండాలా ఎందుకంటే దేవుని యొక్క స్వార్త ప్రకటిస్తున్నాము ఎండ్ ఆఫ్ ది అర్త్ చూపియాలి అంటే బూది గంటంలో వరకు ఆయన స్వార్థ ప్రకటిస్తూనే ఉండాలా చీని కుమార్తెలాగా మనం జీవించాలా మళ్ళా ఆయన సేవియర్ ఆయనైనా రక్షకుడు కాబట్టి ఆయన కోసము మన ఏసు ప్రభు ఒక రక్షకుడు అని ఆయన కోసం తెలియజేయాలా ఈ లోకంలో ఎందుకంటే అన్యులు ఎంతో మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి అందరికీ నిజమైన దేవుడు ఆయనైనా మన రక్షకుడు అని ఆయన స్వార్త ప్రకటించాలా ఇంకా మనము దేవుని దగ్గర రివార్డెడ్ పొందుకోవాలా ఆ తర్వాత కాల్ ది హోలీ పీపుల్ ఎవరైతే పరిశుద్ధతగా ఉంటారో వాళ్ళని మన పిలవాల వాళ్ళు ఎట్లా తయారవుతారు పరిశుద్ధతగా అంటే దేవుని యొక్క సువాత వాళ్ళకు అందబడినప్పుడే దేవుడే సేవియర్ అని తెలిసినప్పుడే ఏస్ప్రభే నిజమైన దేవుడు అని తెలిసినప్పుడే వాళ్ళు పరిశుద్ధతగా ఫీల్ అన్నమాట అంటే వాళ్ళంతా పరిశుద్ధతగా రావాలి వస్తారు కాల్ ది హోలీ పీపుల్ ద రిడీమ్ ఆఫ్ ది లాద్ నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సత్యమైన శువాత మనం ప్రకటిస్తామో అప్పుడు వాళ్ళు హోలీ పీపుల్ అవుతారు అంతవరకు వారు కాలేరు అప్పుడు వాళ్ళు దేవుని యొక్క రక్షణ తీసుకుంటారు ఆ దాంతతకు దేవుణ్ణిలో నానబడుతుంటారు కాబట్టి వాళ్ళు దేవుని యొక్క ఆత్మను పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకొని అట్లా వాళ్ళు దేవునికి దగ్గరగా అవుతారన్నమాట గుంపుగా తయారవుతారు మన దేవుని యొక్క విమోచించిన వారు అంటే దేవుని కోసం తెలుసుకొని వాళ్ళంతా విమోచన పొందిన వారు కాబట్టి అండ్ యూ విల్ బి కాల్ దాట్ ఆఫ్టర్ దిస్ సిటీ నో లాంగర్ ఇంకా దీన్ని అనేది లేదు ఇంకా దేవుని కోసం మనం సువాత ప్రకటన చేస్తనే ఉండాలా మన జీవితం ఉన్నంత వరకు దేవుని కోసం మనకు ఆల్మోస్ట్ అంతా తెలిసినది కాబట్టి చివరి వరకు నీ ప్రాణం బ్రతుకున్నంత వరకు మనము దేవుని కోసమే పోరాడాల ఆయన కోసమే మనము జీవించాలా ఆయన కోసమే సువాత మనం ప్రకటన చేయాలా ఆయన కోసమే సత్యాన్ని నడిపించాలా ఎందుకంటే లాస్ట్ డేసెస్ వచ్చేసరికి మన ఫలం ఎట్లా ఉండాలంటే అధికంగా ఉండాలా నూరంతలుగా పలించే వాళ్ళలాగా ఉండాలి ప్రకటన ట్వంటీ టూలో చూసుకుంటాము అటునే ప్రకటన ట్వంటీ టూలోనే మనం చూస్తే ఇక్కడ చూడండి దేవుడు కొన్ని గుంపులు కూడా ఆయన సీల్ చేసి పెట్టునాయి లెవెంత్ వచ్చినం బ్రదర్ ఒకసారి ట్వంటీ టూలో లెవెన్త్ వచ్చిన చూసుకుంటాము అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము నీతి మంతుడు ఇంకను నీతి మంతుడుగానే ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధ ఇక్కడ కట్ అయిపోయింది అక్కడ పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడు గానే ఉండనిమ్ము చూడండి ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమైపోయింది అంటే అన్నం చేసే వరకి అన్యాయమే ఇంకా అన్యాయం ఒకటి ఇంకా అపవిత్రత ఉన్న వాళ్ళకు అపవిత్రతగానే ఉంటారు నీతి మంతులు నీతిమంతులు లాగానే ఉంటారు పరిశుద్ధులు పరిశుద్ధులాగానే ఉంటారు అంటే చూడండి ఇక్కడ నాలుగు గుంపులు ఉన్నాయి స్టార్టింగ్ రెండు గుంపులు తీసేస్తే ఈ నీతిమంతులు దేవుని యొక్క ఆయన ఉగ్రత చేత ఆయన ప్రేమ చేత హతసాక్షులు అవుతారు ఇంకా పరిశుద్ధులు దేవుడు ఏర్పరచుకున్న సీయోను గుంపు ఈ సీయోను గుంపు మాత్రం పరిశుద్ధతగా జీవిస్తారు అందుకే ఆయన ఏర్పరచుకునే శేషమైన గుంపు కాబట్టి ఆ శేషంలో మనం ఉండాలా అంటే యోన సారీ యోన కాదు నోవా కాలంలో చూసుకుంటే నోవా ఒక్కడే నీతి దేవునికి కనిపించున్నాడు ఆయనని పరిశుద్ధగా ఆయన క్రియలను ఆయన నడవడ ఎవ్రీథింగ్ దేవునికి ఆయన దృష్టికి దేవుని యొక్క కండ్లకి ఆయన ఎట్లా కనిపించిందంటే ఆ నోవ మాత్రమే నీతి మంత్రులుగా ఆయనని మంచిగా ఎవ్రీథింగ్ లో ఫైన్ గా ఉన్నాడు అందుకే దేవుడు ఆయన ఆయన ద్వారా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు అంటే టోటల్ లెక్క ప్రకారం చూసుకుంటే ఎయిట్ మెంబర్స్ సో ఇప్పుడు మనం కూడా చూసుకుంటే లక్ష నలభై నాలుగు వేల మంది అంటే అది ఒక ఎగ్జాంపులే లోకంలో చూసుకుంటే ఆ లక్ష మంది ఆ ఎగ్జాంపుల్కే అంత కౌంటింగ్ తక్కువ ఉంది మరి ఇంకా దాన్ని డెప్ట్ గా మనం వెళ్ళిపోయి ఉంటే పరిశుద్ధతగా జీవించిన వారు చూసుకుంటే వన్ పర్సెంట్ కంటే ఎక్కువ మంది లేరు అని తెలిసిపోతుంది మనకి అందుకే ఆయన అంటున్నాడు పరిశుద్ధతగా జీవించమంటున్నాడు మనకి కొత్త పేరు ఆయననే పెట్టాలా ఎవ్రీథింగ్ ఆయన నుంచి మనం పొందుకోవాలా అందుకే ఇంకా మనము ఏదైనా పాపంలో ఉంటే ఆయన సన్నిధిలో ఒప్పేసుకొని ఇంకా ఆయనకి లోబడి నడుచుకునే వారి లాగా తయారు కావాల మరి దేవుడి చిన్న వాక్యం దించి మేము ఒక్కొక్కరిగా ప్రార్థిద్దాము పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి ఎస్ అయ్య నీకు వందనాలు తండ్రి నీకు స్థుతులు నాయన స్తోత్రంలో తండ్రి ప్రభా తండ్రి గడిచిన కాలమంతా తండ్రి నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినావు తండ్రి దివారాత్రములు తండ్రిని కంటి పాప కాచి కాపాడి ఈ దినముకు తండ్రిని యొక్క నూతనమైన కృప శక్తి బలం ఉత్తేజం మాకు అనుగ్రహించి ప్రభా మీరు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకెంతో వందనాలు మీకెంతో స్థుతులు స్తోత్రంలో తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు నా తండ్రి ఎస్ నీకే యుగ యుగముల కలుగును గాకెలి తండ్రి ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామాన్ని స్థుతిస్తారో తండ్రి అక్కడిని ఉంటానన్నావు ప్రభ అవును తండ్రి కృపా సత్య సంపూర్ణడమే మా మధ్యలో ఉండి ఈ దినం మీరే ప్రభాన్ అయినా మీ స్వరం ద్వారా మాతో మాట్లాడినారు ప్రభా నేనైతే ప్రభాన్ అయినా నా హృదయపూర్వకంగా నేను నమ్ముతున్నాను ఈ స్వరం మీనించే కలిగింది ప్ర ప్రభా కాబట్టి ఈ స్వరాన్ని నేను స్వీకరిస్తున్నాను నేను స్వరం ప్రకారంగా నాలో ఏమైనా ఆయస్కరంగా ఉంటే ఈ వాక్యమే నన్ను శుద్ధీకరించాల ఈ వాక్యం విన్న వాక్యం ప్రభ నా హృదయంలో అది నాటబడి అది బహుగా ఫలించాల ప్రభ మీరు మాట్లాడినారు తండ్రి నాయన ప్రభ బూదిగంతల వరకు ప్రభా సమాచారాన్ని ప్రకటించమన్నా ప్రభ కాబట్టే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి తండ్రి నీ సువార్థని ప్రకటించమన్నావు ప్రభ ఎప్పుడైతే సువార్త ప్రకటింపబడుతుందో ప్రభా ఆ సువార్త విని స్వీకరించి జీవితాలు సరిచేసుకున్న వాళ్ళందరికీ ప్రభా మీరు రక్షణ అనుగ్రహించినారు ప్రభ దాని నిమిత్తమే ఈ లోకానికి మీరు వచ్చి ఎన్నో బాధలు పడి శ్రమలు పడి నిందలు పడి అవమానాలు పడి ప్రభ మీ ప్రాణాన్నే మా కొరకు త్యాగం చేసినారు ప్రభ మీ రక్తాన్ని మా కొరకు చిందించి కార్చినారు ప్రభా కాబట్టి ప్రభా నాయన నీ వాక్యాన్ని మేము ప్రకటించాలా ప్రభా అనేకులు ఆ వాక్యం విని నాయనా తండ్రి రక్షణ మార్గంలోకి నడిపించాలా ఎప్పుడైతే ప్రభా నీ చిత్తము మేము జరిగిస్తున్నామో ఎప్పుడైతే నువ్వు చెప్పిన సమాచారాన్ని మేము ప్రకటిస్తున్నామో ప్రభా నాయన అప్పుడు ప్రభా మాకు మీరు జీతం ఇస్తానన్నారు ప్రభా కాబట్టి ఆ జీతం మీ వద్దనే ఉన్నదన్నావు ప్రాభ కాబట్టి నువ్వు వచ్చినప్పుడు ఎవరిని వాణ్ణి క్రియలను బట్టి ప్రతి ఒక్కరికి మీరు ప్రతిఫలం ఇస్తానన్నారు ప్రాభ కాబట్టి మా క్రియలు సరిగా ఉండాలా ప్రాభ మా సమస్త ప్రవర్తన నీ దృష్టికి మంచిగా ఉండాలా ప్రభ మా ఆలోచనలు నీకు తగినట్లుగా ఉండాలా మా చూపులు నీకు తగినట్లుగా ఉండాలా మా హృదయం నీకు తగినట్లు ఉండాలా మా నోరు నైనా నీకు తగినట్లు ఉండాలా మా నడవడిక సమస్తం ప్రభ మా శరీరము మీ శరీరం లాగా ఉండాలా కాబట్టి ప్రతిదీ ఏ ఒక్క విషయంలో మా మీద ఎలాంటి నిందలు కానీ కలంకాలు కానీ నైనా మాలో ఉండడానికి వీల్లేదు ప్రభా నాయన నిన్ను పోలి మేము నడుచుకోమన్నావు ప్రభా నైనా నీ అడుగుజాడలు ఎందు మమ్మల్ని నడుచుకోమన్నావు ప్రభా కాబట్టి ప్రభ మేము ప్రతిదీ ప్రభ నిన్ను పోలి మేము నడుచుకోవాలా నీ గుణగణాలు మాలో కనిపించాలా ఆ కలవరి శిలువలో తండి మీరు చూపించిన ప్రేమ మాలో కనబడాలా మీలో ఉన్న సమాధానం మాలో కనిపించాలా ప్రభ మీలో ఉన్న సాత్వికము మాలో కనిపించాలా మీలో ఉన్న దీర్ఘశాంతము మాలో కనిపించాలా ప్రభ కాబట్టి మాలో మీ గుణాలు ఉండాలా ప్రభ అలాగే ప్రభ మీరు చెప్పినారు ప్రభా అయినా తండ్రి కాబట్టి ఈ దినం వాక్యం మీరు మాట్లాడినారు ప్రభ కాబట్టి మా వస్త్రములను మేము కాపాడుకోవాలా ప్రతి దినం నీ సన్నిధికి వచ్చి నీతో గడిపి నీతో సహవాసం చేసి ప్రభ నీ వాక్యందారా మేము నాయన ఉతుక్కోవాలా మా జీవితాలు మేము సరిచేసుకోవాలా మాలో ఏముందో బలహీనత ప్రతిదీ ప్రభ మేము నాయన తండ్రి ఈ దేహం ఉన్నంత వరకే ప్రభ ఈ లోకానికి నువ్వు రాక మునిపే ప్రభ మేము ఏమైనా మా జీవితాలు సరి ఆ దినము ఒక్క ఈ లోకానికి మీరు వచ్చినప్పుడు అది ఊరిలాగా మా మీద పడినప్పుడు ప్రభ ఎటు వెళ్ళలేని పరిస్థితి ప్రభావ అలాంటి జీవితం మాకు వద్దు ప్రభా అనైనా కాబట్టి దీపం ఉన్నప్పుడే మా ఇల్లు చక్కబెట్టుకోవాలా ఈరోజు మీరు మాట్లాడినప్పుడే మా జీవితాలు మేము సరిచేసుకోవాలా నీ మాటకు మేము లోబడాలా నీ ఎందు మేము బ్రతకాలా ప్రభావ నీకు తగినట్లుగా మేము జీవించాలా నీ ఎందు భయభక్తులు కలిగి నీకు ఇష్టమైన ప్రీతికరమైన సేవ మేము చేయాలా ప్రభావ కాబట్టి ఏ దినం నువ్వు మమ్మల్ని హెచ్చరించిన తండ్రి ఆ దినం మా హెచ్చరికను మేము మర్చాలా ప్రభ ఎందుకంటే తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు ప్రభా నాయన ఈ లోకంలో బిడ్డలను తల్లిదండ్రులే శిక్షిస్తున్నారు ప్రభా శరీర సంబంధమైన బిడ్డలు కానీ మా ఆత్మలకు మీరు తండ్రి ప్రభా కాబట్టి మీరు శిక్షించినప్పుడు మీరు గద్దించినప్పుడు నాయన మేము ఇసుకకుండా మేము నాయన తండ్రి ఆ శిక్షను మేము నాయన తండ్రి స్వీకరించాలా మా జీవితాలను ప్రభ నీకు సమర్పించుకోవాలా నాయన మీకు తగినట్లుగా మేము బ్రతకాల జీవించాలా అలాగే స్వార్థని నాయన మేము ప్రకటించాలా మాలో ఏది ఈ లోక సంబంధమైన గుణగణాలు నాయనా ఏవి మాలో ఉండొద్దు ప్రభ ఎవరి మీద మాకు ద్వేషం కుళ్ళు కుట్ర అసూయలు పగలు ఈర్ష్యలు ఇలాంటి గుణగణాలే మాకు వద్దు ఇవి మాలో ఉంటే మేము అపద్ధికులమే ప్రభ మేము వేషధారకులమే అవుతాం ప్రభ కాబట్టి ఇలాంటి గుణగణాలు మాలో లేకుండా మేము అందరినీ ప్రేమించాలా అందరితో సమాధాన ప్రతి ఒక్కరిని కలుపుకొని అందరినీ మీరు అక్కడికి సిద్ధపరచాలా అనేకులను మేము సిద్ధపరచాలా ప్రభ అలాంటి మనుసు మాకు ఉండాల అందుకే క్రీస్తు కలిగిన మనసుని మీరు ఆయుధంగా ధరించుకోమన్నారు ప్రభా కాబట్టి అలాంటి మనసు మాకు దయచేయండి ప్రభా ఈ దినం వాక్యం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించినారు ప్రభా ఈ వాక్యంలో ప్రభ మేమేమైనా ఆయాసకరంగా ఉంటే ప్రభా మమ్మల్ని క్షమించు ప్రభా మాలో ఏముందో నీకు ఆయాసరమైంది అది తీసివే ప్రభా మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి బలపరిచి ధైర్యపరిచి దృఢపరిచి మీ ఎందు విశ్వాసంలో ఇంకా ముందుకు పోయే సాగులాగున మీరు ఈ దినం మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మా ఆత్మలకు ప్రభ మీ జీవమైన ఆహారం అనుగ్రహించినందుకు తండ్రి నీకెంతో కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు ప్రభ అలాగే ఈ ఆరాధనలో పాల్గొందిన ప్రతి బ్రదర్ సిస్టర్ కుటుంబాలు మీరు దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ రాకపోకలు ఎందు మీరు తోడుండండి కుటుంబాల్లో మీ పరలోకి శాంతి సమాధానం దించండి ఉద్యోగంలో ప్రతి ఆటంకాలు గద్దించండి ప్రభ మేమంతా వెలిగింపబడాలా అనేకులకి వెలుగులాగా మేము మారాలా ప్రభ కాబట్టి నాయన నీ రాకడ దినాల్లో మేము వెలిగింపబడాలా ఆ దినం అపోస్తులు చేసిన సేవ కన్నా మేము విజృంభించి సేవ చేయాలా విజృంభించి శక్తి బలం మేము పొందుకోవాలా అనేకులకి బలమైన ఆహారం మేము పెట్టాలా ప్రభా నైనా మీరే మమ్మల్ని నడిపించండి వాక్యం చెప్పిన దీపాక్కను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అక్క చుట్టూ మీకు కంచి కుటుంబంలో మీ పరలోకపు శాంతి సమాధానం దేండి ఇంకా ప్రభ మీ పరిశుద్ధాత్మ అభిషేకించి ఇంకా వాక్యంలో లోతుకి వెళ్ళి ప్రభ నాయన తండ్రి ఇది వాక్యము ప్రభ ఇది నాయన ఊట ప్రభ లోడే కొంది వస్తనే ఉంటది ప్రభ మీ వాక్యం మేము వెతికే కొంది ఇంకా ఎన్నో విషయాలు ఇంకా ఎన్నో విషయాలు బయలుపడుతూనే ఉంటాయి ప్రభా కాబట్టి ఆ రీతిగా వాక్యంలో అక్క కూడా ఆ రీతిగా నాయన తండ్రి అవ్వాలా ప్రభా ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకొని మాకు ప్రకటించాలా ఈ లోకానికి ప్రకటించాలా ఆ రీతిగా మీరు అభిషేకం అనుగ్రహించండి మీ కళను అనుగ్రహించండి మీ జ్ఞానం అనుగ్రహించండి ప్రభా నైనా మీరే ఆ సిస్టర్కి తోడుండండి తన భర్తకు కూడా మీరు తోడుండండి ఆయన ఉద్యోగంలో కూడా రాకపోకల అన్ని విషయాల్లో మీరు తోడండి మమ్మల్ని అందరినీ తండ్రి నీ కృపలో మమ్మల్ని కాపాడుతున్నావు ప్రభా సిద్ధపరచుకుంటున్నావు మేము కూడా అనేకులను సిద్ధపరచాల నాయన అన్న వాళ్ళు నాయన తండ్రి ట్రైబల్ కు వెళ్ళినారు ప్రభా ఈ దినం వాళ్ళు ముగించుకొని క్షేమంగా ఇంటికి మీరే నడిపించండి ఆ కారు ప్రయాణం అంతట్లో మీరు తోడుండి ప్రభా వాళ్ళని క్షేమంగా వాళ్ళ గృహాలకి చేర్చి మీకు మహమకరంగా జరిగించమని ప్రార్థిస్తూ నజరేడైన ఏసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి ఆ మెయిన్ పరిశుద్ధ ప్రేమ గల దేవేశాలు ప్రభావ సర్వోన్నత సర్వశక్తివంత వందనాలు తండ్రి ఇది ఒక ప్రభావ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావం ద్వారా మీరు మాట్లాడేందుకు వందనాలు ప్రభావం తల్లిని స్వార్థను ప్రకటించమన్న ప్రభావ ఆయన ప్రతి చోటుకి వెళ్ళి మేము స్వార్థ ప్రకటించాలో ప్రభావ మీరు ఏ రీతిలో నడిపిస్తే నడవాలో ప్రభావ ఎక్కడ కూడా తండ్రి అవిధేతని చూపించడానికి వీల్లేదు ప్రభావ ఎక్కడ కూడా బద్ధకంగా జీవించడానికి వీల్లేదు ప్రభావం మీ పిలుపున పిలిచింది మీరు అందుకే ప్రాబ్ నేను మేము పరిశుద్ధంగా జీవించిన అనేక పరిస్థితులతో నడిపించాలా ప్రభావ మీరు అటువంటి కృప్రహించండి అటువంటి జ్ఞానం మాకు అనుగ్రహించండి ఎన్నో ప్రాంతాలు దర్శించాల ప్రాభ నేను తండ్రి అన్నిలేమో రాలేని స్థితిలో ఉన్నారు ప్రాబ్ విశ్వాసులేమో తండ్రి బంధింపబడిన స్థితిలో ఉన్నారు ప్రభావ నేను ఏ రీతిలో ప్రభావం మమ్మల్ని వాళ్ళందరినీ ప్రభావ నేను బిడ్డగా తయారు చేయాల ప్రభావ విశ్వాసులందరినీ శిష్యులుగా తయారు చేయాల ప్రభావ అన్నిలందరినీ ప్రభావ నీ యొక్క నీ యొక్క మందిరాన్ని నడిపించుకుని రావాలా ప్రభావ మీరే అటువంటి రీతి మమ్మల్ని నడిపించండి తండ్రి ఆయన గొప్పగా మేము వార్థ ప్రకటించాలా ప్రభావ ఆయన మేము సిద్ధపడ అనే పిల్లలు సిద్ధపరచాలా ప్రభావ వాక్యందరూ కూడా మాతో మాట్లాడారు ప్రభావ పరిశుద్ధంగా జీవించాలా ప్రభావ నువ్వు జీతం ఇచ్చే నా తండ్రి ప్రభావ ఆయన నీ నుంచి మంచి జీతమే పొందుకోవాలి కానీ ప్రభావ నాయన నీకు విరోధంగా మేము పాపం చేసే ప్రభావ దాని నాయన మీ ఇష్టం లేని జీతం పొందుకోవడానికి వీల్లేదు ప్రభావ నా తండ్రి నాన్న నీ నుంచి ఎంతో గొప్ప విలువైన కానుకలు మేము అందుకోవాలా ప్రభావ మీ నుంచి శిక్షణ మేము అందుకోవడానికి వీలదు ప్రభువా తండ్రి నేను మీ నుంచి కానుకలు అందుకునే రీతిగానే ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవ నేను చోట ప్రతి క్షణం ప్రభావ మీరు పరిశుద్ధతను ప్రభావ మేము కాచి కాపాడుకోవాలా తండ్రి అవునే సయ తండ్రి మీరు ఎంతో నాయన ప్రభపడినారు ప్రభ నేను మీరు ఎంతగానో ప్రభావ నేను మా కొరకు నేను తగ్గించుకున్నారు ప్రభావ ఎంతగానో ప్రభావ మా కొరకు నేను కొట్టించుకున్నారు ప్రభావ నేను అంత చేసి ప్రభావ పరిశుద్ధత మీరు అనుగ్రహించినారు తండ్రి ఆ పరిశుద్ధతను ప్రభావం జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రాభ ఎక్కడ అపవిత్రాన్ని అపవిత్ర ఆలోచనలకు కానీ తలంపులకు కానీ ప్రభావ కార్యాలకు గానీ తండ్రి నేను చోటు ఇవ్వడానికి వీల్లేదు ప్రాభా అపవాదికి మా హృదయాల్లో చోటు ఇవ్వడానికి వీల్లేదు ప్రాభ గుణాలు ఏవి కూడా మాలో ఉండడానికి వీల్లేదు ప్రాభ నేను ప్రతి ఒక్కటి నుంచి నేను ప్రతి ఒక్కదానికి మేము దూరంగా ఉండాలా ప్రభావ ఏమన్నా వచ్చిన ప్రభావ సరి చేసుకుని ముందుకు సాగాల ప్రభావ ఎక్కడ ఉదండి వాటిని మాతోటి మాతో పాటు వాటిని రానివ్వకుండా ప్రభావ మీరే సహాయం దయచేయండి ప్రభావం మీకేమైనా ఆయాస్కరంగా క్షమించండి ప్రభావ మీరు ఆకలికి మేము సిద్ధపడే అనేకలను సిద్ధపరిచే ప్రభా మాకు అనుగ్రహించండి తండ్రి మీరే మాకు మార్గం సరళం చేయండి ప్రభావ మీరు మాకు జ్ఞానం అనుగ్రహించండి ప్రభావ అనులతో ఏ రీతిగా తండ్రి నన్ను మేము మాట్లాడాలను అనులతో ఏ రీతిగా వార్త ప్రకటించాలను ప్రభా ఎంతో హృదయం కట్న పరచుకున్నారు తండ్రి ఆయన తెలిసేది పోయేది నరకానికి అని తెలుసు కూడా మేము పోతామని తండ్రి నీ మందినానికి రావాలని చెప్పి వాళ్ళ హృదయాలు ఆ రీతిగా లేవు తండ్రి అటువంటి హృదయాలు ఉన్న వాళ్ళతో ఏ రీతిగా మేము మాట్లాడాలను తండ్రి ఏ రీతిగా వాళ్ళ తండ్రి తట్టు తిప్పాలన్న ప్రభావ మీరు మా జ్ఞానం అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆయన ప్రభావ ఎంతో బిడ్డలే గాని ప్రభా నిజమైన వార్త ఎంతో ఉన్నారు ప్రభు ఏసు ప్రభు తెలుసు అంటారు మేము పూజిస్తున్నాం అంటారు తండ్రి మీరు ఏం చేశారో వాళ్ళ కొరకు స్థితిలో ఉన్నారు ప్రభా ఎంతో మందిన అటువంటి వారందరి దగ్గర మమ్మల్ని నడిపించాలి తండ్రి వారందరికీ మీ సువార్థ ప్రకటించాల ప్రభు ఆయన మీరు ఎందు నిమిత్తం వచ్చారు ఎందు నిమిత్తం రానయ్యున్నారు ప్రభావి నిమిత్తం మీ లో ఉ మా ప్రభా వారికి వివరించి చెప్పే ప్రభుత్వం అనుగ్రహించండి ప్రభావ తండ్రి నేను మీరే మాకు ప్రతి విషయంలో విజయ విజయం అనుగ్రహించండి మేము ప్రభావ అక్కడ ఉన్న ప్రతి చీకటి శక్తులు పారిపోవాలి ప్రభావ ఎంత కఠినమైన హృదయం అయినా సరే మేము వాక్యం చెప్తే ఆయన హృదయం కరగాల ప్రభావ తండ్రి అదే మీతోనే సాధ్యం ప్రభావ మీరు మాట్లాడితేనే సాధ్యం ప్రాభా మీ ఆత్మకార్యం జరిగితేనే సాధ్యం ప్రాభా మీరు లేకుండా మేము ఎన్ని ప్రయత్నాలు చేసినాం అన్ని కాబట్టి తండ్రి మీ యొక్క సహాయం మీ యొక్క నడిపింపు మీ యొక్క శక్తి మీ యొక్క సన్నిధి ప్రభు మాకు ఎలా తోడుగా ఉంచమని ప్రార్థిస్తాను ప్రతి ఒక్కరిని అప్తం చేసుకోండి తండ్రి ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి కాచి కాపాడండి ప్రభావ ప్రతి ఒక్కరి కుటుంబాల శాంతి సమాధానం చేసే ప్రతి పనుల విజయం అనుగ్రహించండి ప్రభావ ప్రతి ఒక్కరిని సేవను మహిమకరంగా మమ్మల్ని అందరినీ వాడుకోమని తండ్రి అదే రీతిగా ప్రభావ ట్రైబల్ కిలో చంద్రశేఖర్ అని కుటుంబాల బృందాన్ని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నేను ముగించుకొని తిరిగి వస్తుండగా ప్రత్యేక శక్తులను గౌరవండి తండ్రి క్షేమంగా ఇంటికి చేరాలని సహాయపడండి ప్రభు నేను అక్కడ అనేక ఆత్మలకు ప్రభావితం లోబడి నీకు జీవితాలు సమర్పించుకొని జీవించాలా ఏ దుష్టుడు వచ్చి వాళ్ళకు మిత్రబడిన వాక్యాన్ని తీసుకోపోకుండా ప్రభు మీరే వాటి కాచి కంచ కాపుదలు ది మనం ప్రార్థిస్తున్నాం ప్రభావ నేను మమ్మల్ందరినీ ప్రభావ నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వంద మనసే ఇప్పటి కాచి కాపాడేందుకు నీకు వందనాలి ప్రాబ్ నేను నామానికి మహిమకరంగానే మేము జీవించాలా నీ నుంచి మేలునే మేము పొందుకోవాలా ప్రభావ ఉగ్రత మేము పాలు అవడానికి వీళ్ళే నీకు ఆయాసకరంగా మేము జీవించడానికి అస్థలు ప్రభావం నేను వాక్యానికి ప్రతి దినమునైనా మాతో మాట్లాడుతున్నానికి నీకు వందనాలు ప్రభ ప్రతి ఏ ఆయాసకరమైన సరిచేసుకొని నేను సంపూర్ణలాగా సాగిపోవటం మీరు సహాయం దయచి మరి ఇంత గొప్ప ధన్యత నీకు వేలాది వందనాన్ని పూర్తజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేసు క్రీస్తు పరిశుద్ధంగా ప్రార్థించి వినబడుతుంది పరిశుద్ర ప్రేమల దేవాకృపల తండ్రి దేవా నీకు లెక్క లేని వందనలో కృతజ్ఞత స్థుతిలో స్తోత హళలియ రజ పరిశుద్రమైన సర్వశక్తి ముద్ర సర్వాధికారి నీకు వంద నెలలు తండ్రి దేవాయచు వాక్యం చేత ప్రభ మీరు మాట్లాడిన ప్రభ దాన్ని బట్టి నీకు వంద నెలలు తండ్రి ఇంకా ప్రభా మాలో ఉన్న ప్రతి తొలగించి ప్రభ దేవా మీకు లోబడి జీవించే వారి లాగా మేము తయారు కావాలా దేవాయితీ ప్రభా మా హృదయంలో ప్రభా ఎలాంటి పాపం ఉండదు ప్రభా ఎలాంటి దాగు మర్చ లేకుండా ప్రభు మేము బ్రతకాలంటే ప్రభా మరి యొక్క వాక్యం చిత్ర మేము నడవాల తండ్రి దేవాన్ని చెప్పిన ప్రతి ఒక్క వాక్యం మాకు జ్ఞాపకము చేయండి ప్రభు దేవాని యొక్క వాక్యాలు మేము జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళాల ప్రభా అనేకులకు మేము శువాత ప్రకటించాల ప్రభా నీ యొక్క రక్షణ సమాచారం మేము ప్రకటించాల ప్రభావ దేవాయిత్యానికి స్థుతం నీకు వెళ్ళాలండ్రి దేవాయత్స ప్రభావ ప్రతి ఒక్కరికి ప్రభా మీరే తండ్రి ప్రభా ప్రతి ఒక్కరికి కూడా ప్రభా మీరే గొప్ప దేవుడు తండ్రి దేవ మేము అనేకులకు ప్రభా మేము ప్రకటించాల ప్రభా దేవాయ ప్రభా మీరు మాకోసం ప్రభా విమోచించిన ప్రభా దేవాయచ ప్రభా విమోచన ఇచ్చినందుకు ప్రభా దాన్ని బట్టి నీకు తండ్రి దేవాయచ ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా నీ చిత్తం ప్రకారం మేము ప్రభా దేవా నీ చిత్తం లేని మేమేం చేయడం ప్రభా అందుకే ప్రభా నీ చిత్తం ఏముందో ప్రభా అది మాకు బలపరచని ప్రభా ఇంకా లోతైన మరమాలు మాకు బయపరచని ప్రభా ఏ స్నేహానికి నీకే వందాలి తండ్రి దేవాయచ ప్రభా పరిశుద్ధతలో మేము జీవించాలి ప్రభా దేవాయచు ప్రభా ఈ యొక్క పరిశుద్ధ వస్త్రాలు మాకు ధరింపచ్చేయని ప్రభా ఏకే స్తౌతం నీకేమని వెళ్తండి దేవాయచు ప్రభా మన దృష్టి ప్రభా నానా రకాలుగా ప్రభా అవి ఎన్ని శోధనలు శోధించిన ప్రభా ఎన్ని శోధనలు ఇచ్చినా ప్రభా మేము సహించి ముందుకు వెళ్ళాలా కానీ మేము అక్కడ పడిపోద్దు ప్రభా దేవ మమ్మల్ని లేవలేదండి ప్రభా మమ్మల్ని నడిపించండి ప్రభా దేవాచు మా హృదయాల ప్రభా స్థిరమైన మనుషులు మాకు దాయిచ్చండి ప్రభా నిన్న నేడు నిరంతరం ఏకరీతి కలిగిన దేవుడు కాబట్టి ప్రభ నిన్నే స్థా నిన్నే ఆరాధించాలా ప్రభా మేము ఎక్కడ కూడా పడుకోవడానికి వీలరు ప్రభా దేవా మమ్మల్ని లేపండి ప్రభా మమ్మల్ని నడిపించండి ప్రభా అడుగడుగున నీ యొక్క అస్తమ్మ నడిపించండి ప్రభా ఏ అనేకే స్థూతం నీకే వనరాలు దేవా ఏసు ప్రభా ఈ వాక్యాలన్నిటిని చూసుకుంటే ప్రభా మరి మీరు ఎంతో త్వరగా రాన రానయ్యున్న దేవుడు ప్రభా దేవాచు ప్రభాన్ని ఎదుట నిలువబడడానికి ప్రభా మాకు శక్తిని దాయించండి ప్రభా దేవ ప్రార్థన శక్తి ఉండాల దేవ మేము ప్రకటించిన ప్రతి ఒక్క వాకులు కూడా ప్రభాని యొక్క శక్తి నింపండి ప్రభా ఏసియా మరి నీ ఎదుట నీరు ఇవ్వడానికి మాకు శక్తిని దాయించని ప్రభా దేవ మా ప్రతి ప్రతి పాపాన్ని శాపాన్ని అన్నింటినీ కలిగించి ప్రభా మా రుదాన్ని పరిశుద్ధపరచండి ప్రభు దేవేచు ప్రభా మేము దుష్టికి చోటు ఇవ్వద్ది ప్రభా దేవా ఏచు ప్రభా వెళ్ళవేళ ప్రభా నీ నాని మేము ఉండాలి కానీ ప్రభా మా ప్రాణం ఉన్నంత వరకు ప్రభా నిన్నే స్థుతిస్తాము నిన్నే ఆరాధిస్తాం ప్రభా ఏసియా నీకే స్తౌతం నీకే దేవాయేచు ప్రభా ఈ వాక్యంలో ప్రభా ఇంకా మాకు డెప్త్ గా నడిపించండి ఆత్మీయమైన లోతులకు మమ్మల్ని నడిపించండి ప్రభా దేవాయచు ప్రభా ప్రతి ఒక్క వాక్యంలో ప్రభ ఎంతో జీవం ఉంది ప్రభా ఆ జీవమైన వాక్కు ప్రభావ మా హృదయంలో నిలబడాలా ప్రభా నిజంగా మేము దాచిపెట్టుకోవాలి ప్రభా నీ యొక్క వాక్యాలని ప్రభా దేవాసు ప్రభా చివరి కాలంలో ప్రభావ వచ్చేసరికి ప్రభా మరి యొక్క వాక్యాల ప్రభావ మరి మా హృద్యంలో ఉంటేనే ప్రభా నీ ఎదుట నీ శక్తి అనేది ఉంటుంది ప్రభా అందుకే ప్రభా మాకు శక్తిని దయచేయమని అడుగుతున్నాం ప్రభా ఏసా నీకే సౌత్యం నీకేమండి దేవాన్ని యొక్క పరిశుద్ధాత్మ డబల్ గా మేము పొందుకోవాలి ప్రభా డబల్ అభిషేకం మాకు అర్థం చెప్పే వరము కూడా మాకు దయచేయంని ప్రభా నీకే స్తౌత్రం నీకే ఉండాలి తండ్రి దేవా యజు ప్రభా మేము నూరంతులుగా పలించే వారిలాగా ఉండాలి ప్రభా మమ్మల్ని నాలుగు విధంగా దీవించి ఆశ్వం నింపని ప్రభా దేవా మరి అన్నవాళ్ళ సేవకు వెళ్ళిన ప్రభా తిరిగి వచ్చేంత వరకు ప్రభావ నీ యొక్క రక్షణ ప్రొటెక్షన్ వరకు దయచండి తండ్రి దేవాన్ని యొక్క దూతల్ని కాపుదలగా దయచండి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఆత్మల రక్షణలోకి రావాలా ప్రతి ఒక్క ఆత్మ ఏచుకు స్నామంలో బ్యాప్తిజం పొందాల ప్రభావాళ్ళు మనుషులు మార్చుకోలే ప్రభావ నీ కోసం తీర్మానం చేసుకుని బతికే బిడలుగా తయారు చేయని ప్రభా ఏసీ నీకే స్థూతం నీకే వందండి ప్రతి ఒక్క బిడని ప్రభా అభిషేకించి నీ దీవించి ఆశ్వించి తనింపండి ప్రభావ కూడా ప్రభా అభిషేకించండి నీ సేవలు నీ యొక్క సేవల ప్రభా నూరంతగా కూడా ప్రభావ నీ యొక్క కొత్త పేరు ప్రభావ మాకు దయచేయమని అడుగుతున్నాం మరి మీ యొక్క కాస్త మాకు జ్ఞానం చేత మాకు నడిపింపు దయచండి ప్రభావ అన్ని వేళలో కూడా ప్రభావ శక్తి పొందుకొని మేము ముందుకు వెళ్ళాలా ప్రభావ ప్రభా మీరే ఉండే నడిపించి ప్రభా యొక్క పరిశుద్ధత గుంపులు మమ్మల్ని సీల్ చేసుకొని పెట్టుకోమని యొక్క రాకడికి మా అందరినీ భద్రపరచుకోమని ఏసుక్రిస్తు నామంలో ప్రాధిశ్రాంతండి ఆమెన్మాధానం నడిపింపు మనందరికి సదాకాలం మేలు ప్రైజ్ లాడక్క అందరికి ప్రైజ్ లాడ్ పోతారు అందరికీ ప్రైజ్ లా పోతారు